రూపం బాడీ కాదు నామరూపాలు కాదు నా స్వరూపము సత్ అది ఏకము అది సర్వం వ్యాపకము సర్వము దాని ఉన్నటువంటి సత్ మీరు ఆ ధ్యాన మార్గంలో ధ్యానం చేసినప్పుడు మీరు ఆ సత్ తోటి ఐడెంటిఫై ఉన్నప్పుడు మీకు దాంతో డైవర్సిటీ అనుభవానికి రాదు ఏకత్వమే అనుభవానికి వస్తుంది మీకు డైవర్సిటీ అంటే నాణత్వము ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే ఎప్పుడు మీరు దేహముతో ఐడెంటిఫై అవుతారో అప్పుడే నాణత్వం మీకు ఐడెంటిటీ అనుభవానికి వస్తుంది మీరు దేహంతో ఐడెంటిఫై కాండే మీకు నానాత్వ అనుభవానికి రాదు మీరు ఆలోచించుకోండి కాబట్టి ఆ జ్ఞానం ఉండాలి నేనే దేహము లేకపోతే దేహము నాది అలాగే దేహం బేస్డ్ ఐడెంటిఫికేషన్ సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉండాలి దేహాధ్యాస ఓకేసార్ అంటే ఉండాలి ఉంటేనే వాడికి నానాత్వ అనుభవానికి వస్తుంది మహాత్ములకి నానాత్వ అనుభవానికి రాదు మనం వెళ్ళి ప్రశ్న వేశారనుకోండి ఆ నానాత్వం బేస్డ్ చేసి మీరు ప్రశ్న వేస్తారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి మీ స్టాండ్ పాయింట్ ని అడాప్ట్ చేసి సమాధానం చెప్పాలి ఓ మహాత్మ ఉన్న ఉండేవారు ఇప్పుడు లేరు నిసర్గవత మహారాజ్ అని ఆయన దగ్గరికి వెళ్లి ప్రశ్న వేస్తే ఆయన అన్నిటికీ ప్రశ్నలకు సమాధానం ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు కొద్దినందే ఎక్కువ మంది రారు సో వచ్చిన వాళ్ళకి చెప్పులు పంపించాలనే ఒక అభిప్రాయం మిమ్మల్ని నిరుత్సాహపడుతున్నా నాకు లేదు కాబట్టి ఐ రెస్టిక్ట్ ది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే హౌ టు రెస్ట్రిక్ట్ కొంచెం ఒకటి ఒకటి అలా కాదు లేకపోతే ఫస్ట్ టెంప్ ఫస్ట్ టెం అలా కాదు మీరు రండి మీరు వచ్చినప్పుడు మీరు రండి మీరు వేసి మీరు వేయ దేహము నేను అనే ఐడెంటిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్పాను అని చెప్పాను దేహమే నేను లేకపోతే దేహము నాది దేహాభిమానము బేసిస్ లో మీ ప్రశ్న వేస్తే నేను సమాధానం చెప్పాను పోయి ప్రశ్న వేసాను అంటే ఒక్కడి నోరు నూరు పెగలదు మీరు లేని ఒక ప్రశ్న వేయండి నేను చూస్తాను దేహంతో ఐడెంటిఫై కాకుండా ఒక ప్రశ్న వేయండి అంటే మీరు నన్ను డిఫీట్ చేయడం కోసం వేయడం కాదు యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ మీరు జెన్యువైన్ క్వశ్చన్ వేయదలుచుకుంటే ఆ ప్రశ్నను మీరు ఇప్పుడు ఈ పెట్టిన కండిషన్ అప్లై చేసి చూడాలని మీరు ప్రశ్న వేస్తారా లేదో నేను చెప్తాను కనాట్ రైస్ ది క్వశ్చన్ అయినా వీళ్ళు ప్రశ్న వేసి వేస్తే ఆయన ఉన్న వారు మళ్ళీ నువ్వు ప్రశ్న వేశాను యు టేక్ యువర్ సెల్ఫ్ టు బీఏ బాడీ ఐడెంటిఫై అని ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం క్వశ్చన్ ఐ టోల్ గత ఐడెంటిఫికేషన్ ఇచ్చి మా ఉంది ఐ ఆస్ట్రియ నాటి రైస్ వచ్చి క్వశ్చన్స్ వైద్యులు రైస్ నేను అలసిపోతున్నానన్ను కోపడి గారైనా ఫీల్ ప్రొటెస్ట్ లైక్ అదే ఆన్సర్ కూడా చెప్పేవాడు ఈ రోజు ఎలా ఉన్నారు సో చూడండి కాబట్టి ఆయన సదాత్మ సదాత్మైకత్వదర్శి సత్యాభిసంధు ఇంకొకడు ఈ స్వర్గం వాడున్నాడే వాడు దేశ కాలముల నిమిత్తంగా లభించే భోధనలు ఫలములు ఏవైతే ఉంటాయో అది అమృతము అది నిత్య అవి సత్యమని అవే నాకు ముఖ్యమని పట్టుకున్న వాడికి పోరు ఈ వాడికి ఉండే గమనాగమనములను నువ్వు ఈ బ్రహ్మజ్ఞానికి నువ్వు అంతకట్టటము పొరపాటు నేను పోని ఈ భావన ఆ భావన కలిసి అంటే నో విరోధ ఈ భావన ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది నేను పూర్ణుడను అనే సత్యము మీరు పట్టుకుంటే నాకు ఇది కావాలి అది కావాలి అనే కామన ఉండదు నాకు ఇది కావాలి అది కావాలి స్వర్గం కావాలి వైకుంఠం కావాలి మీకు కామన చాలా అందంగా ఉండొచ్చు చాలా మ్యా చాలా మెగ్నేవస్ట్ గా నాకు ఏ కోరిక లేదు నేను వైకుంఠంలో భజన చేసుకుంటూ ఉంటాను అది కోరిక కాదనుకుంటాను కూడా అది కోరిక వైకుంఠంలో భజన నాకు ఏడు కోరిక లేదండి నేను మహారాజు గారి ప్యాలెస్ లో నేను కిచెన్ లో ఆ గిన్నెలు వరుకుంటూ అని అన్నారనుకోండి పీపుల్ టు ఆస్పైర్ ఫర్ దట్ జాబ్ మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని మీరు డిసపాయింట్ చేస్తే మీకు అది జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ సెంటిమెంటాలిటీని శాస్త్రంతో ముడిపెట్టకూడదు సెంటిమెంటాలిటీ హ్యావ్ ఇన్ సోన్ రెవనెన్స్ దట్ ఈస్ అ డిఫరెంట్ ప్లేస్ కనుక ఇక్కడ విరోధము తర్వాత అవిద్యా కామ గమన నిమిత్తానం సద్విజ్ఞాన హుకాశన విక్లష్టత్వాత్ గమనానుపపత్తిరేవా ఇప్పుడు గమనం ఉన్నది వీరు మరణించాడు ఇక్కడ జీవుడు స్వర్గానికి వెళ్ళాలి స్వర్గమో వైకుంఠమో అక్కడికే వెళ్ళాలి మరట వద్దు ఉన్నత స్థితిగా వెళ్ళాలనుకోండి గమనానికి నిమిత్తం ద మస్ట్ బి ఎర్స్ విచ్ మేక్స్ ది జర్నీ పాసిబుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు రైలు ఎక్కి విజయవాడ వెళ్లారనుకోండి నిమిత్తం ఉండాలా కర్లేదు నిమిత్తం ఉండకుండా ఎందుకు వెళ్తారు ఏదో నిమిత్తం ఉండాలి వీడు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్తున్నాడు అంటే గమనానికి నిమిత్తం ఏంటి అంటే కర్మ వీడు పుణ్యకర్మ చేశాడు ఆ పుణ్యకర్మ యొక్క ఫోర్స్ తోటి ఆ బలం తోటి వీడు స్వర్గానికి వెళ్తున్నాడు ఓకే పుణ్యకర్మ దేని వల్ల చేశాడు కామ పుణ్యకర్మ అంటే ఏంటండే తెల్లవారుగా నదిలో ఉనికిపోతూ స్నానం చేసి గట్టినీరుకు వచ్చి ఆ తడిపత్రం తోటి సంచిలో ఉన్న డబ్బు తీసి వారి చేతిలో దానం చేయటం ఇది పుణ్యకర్మ ఇంత పరంగా ఎందుకు చేశారు అంత కష్టపడిపోతూ గదిలో ఉన్న డబ్బులు అందించే వారి ఈ దానము ఈ కష్టము ఈ తపస్సు మీరు ఎందుకు చేసినట్టు ఏదో స్వర్గంలో పుణ్యఫలాన్ని అపేక్షించి చేస్తా కామ కామని ఎందుకు వచ్చింది నా స్వరూపము పూర్ణము అని తెలియకపోవటం వలన నేను పూర్ణుడను నేను పరబ్రహ్మ స్వరూపుడను అనే సత్యం వీడికి తెలియకపోవడం వలన కామనం వస్తుంది కాబట్టి సీక్వెన్స్ ఏంటంటే అజ్ఞాన కామ కర్మ అజ్ఞానము కామ కర్మ ఇప్పుడు ఈ కర్మ ఫలము వల్ల వీడు వైకుంఠానికి కూడా అయితే స్వర్గానికి కాబట్టి గమన నిమిత్తములు ఏమిటి కామ కర్మ శంకరుడు అజ్ఞానం అంటే మిగతా వాళ్ళకి అది ఒంటికి కారం రాసినట్లుగా ఉంటుంది ఎందుకంటే వీడు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్దాం అనుకుని యజ్ఞం చేస్తే యజ్ఞం చేయాలంటే మోళ్ళంత జ్ఞానాన్ని సంపాదించాలి దర్శపూర్ణమాసం అవి అదంతా వల్లించాలి పేదీలు పేదీలు వల్లించాలి కష్టపడి తిండి తిప్పం లేకుండా ఒంటికి వెనరాసి కూర్చుని యజ్ఞం చేయాలి ఐదు రోజులు వీడంత పని చేసి వీడు స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధపడితే అజ్ఞాన కామ కర్మాని వాడి దగ్గర అంటే వాడికి ఎలా ఉంటుంది కానీ చేత వాళ్ళ దగ్గర అండరు ఆ సందర్భంలో అండరు శాస్త్రాన్ని వ్యవస్థ చేసేప్పుడు మాట్లాడతారు ఉపనిషత్ వ్యాఖ్యానంలో మాట్లాడతారు కానీ అటువంటి వాడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అండరు వారు ఇక్కడికి అదే మోక్షం అంటే మాత్రం కాదని చెప్తారు సో అజ్ఞాన కామ కర్మణం గమన వినిస్తానం గమనమునికి నిమిత్తములు ఏంటంటే అజ్ఞానము కామాకర్మ అదే సంసారం అజ్ఞాన కామకర్మ లక్షణ సంసార అంటే స్వర్గానికి వెళ్ళడం లేదా సంసారణ స్వర్గానికి మీరు స్వర్గానికి వెళ్లారనుకోండి స్వర్గంలో ఏం చేస్తారు అక్కడ ఏదైనా వెళ్ళగానే ఏదైనా చేయాల్సి ఉంటుంది ఎక్కడైనా ఉండాలి కదా బికాస్ యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఫిజికల్ బాడీ యూఆర్ లిమిటెడ్ పర్సన్ స్పెయిన్ స్పేస్ లో మీరు ఐసోలేటెడ్ గా ఉంటారు వీఆర్ ఐసోలేటెడ్ ఫ్రం ది హోల్ మీరు ఆకాశం అనుకోండి మీరు మకాన్ చేయటానికి రూమ్ అక్కర్లా నీడ స్పేస్ పుస్తే బట్ ఇఫ్ యు ఆర్ లైక్ బాడీ దీ నీ స్పేస్ పుస్తే స్వర్గానికి తప్పదు కాబట్టి సో కాబట్టి అక్కడ కూడా ఈ అజ్ఞానం కొనసాగుతుంది ఈ దుఃఖం కొనసాగుతుంది మీకో రూమ్ ఇస్తారు ఇంకో హరికి మీకంటే మంచి రూమ్ ఇస్తారు మంచి ప్యాలెస్ ఇస్తారు మీరు స్వర్గం వర్ణం వాళ్ళు చూడండి మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ వాళ్ళలో ఉంటారు వాళ్ళ రాగద్వేషాలు ఉంటాయి స్వర్గవర్ణను నిర్పిస్తే రాగద్వేషాలు ఉంటాయి సో నాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే వాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేసి రాగద్వేషాలు ఉంటాయి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి సభలో కూర్చున్నారనుకోండి లోపల అలా విశ్రాంతిగా స్వర్గం కదా మనం పుణ్యం చేసి మీరు ఎలా రిలాక్స్ అయి చూస్తుండగా ఇంద్రుడు వస్తారు ఇంద్రుడు వస్తే తక్కువ అది దుఃఖమా సుఖం దుఃఖం కాబట్టి మీరు లేప ఆయన తెలుస్తుంది తెలిస్తే ఏం లేని ట్రబుల్ సో ఈ విధంగా సో స్వర్గానికి వెళ్ళినా పరిచ్ఛిన్న జీవనంలో మీకు సుఖం ఉండదు దుఃఖమే ఉంటుంది కానీ దాని తిట్లో ఏదో కొంత ఉంటుంది కాబట్టి ఈ విధమైన అజ్ఞాన కామ కర్మలు ఈ పరిచ్ఛేదము దీని నుంచి వచ్చే రాగద్వేషములు ఇవన్నీ కూడా స వికృష్టత్వాత నేను పరిచ్ఛిన్నుడను కాను దేహము దేహ ఇంద్రియములు మనస్సు వీటి చేత నిర్ధారింపబడే వ్యక్తిత్వము ఇది నేను కాదు దీస్ ఆర్ ఆల్ పర్సీవ్డ్ బై మీ నేను వీటన్నిటినీ దర్శించే విట్నెస్ను వీటన్నిటిని నిలబెట్టే సద్రూపుడను అని మనం చూసాం అదంతా కూడా ఆ సద్విజ్ఞానం ఏదైతే కలదో అది ఒక హుపాసన అది అగ్నిహోత్రం వంటిది అగ్నిహోత్రంలో వీడి అజ్ఞానము కామ కర్మలన్నీ విత్ష్టత్వాత దహించివేయబడినవి కాబట్టి గమన అనుపత్తిరేవా కాబట్టి ఇటు అటు ప్రయాణం చేయటం దానికి కావలసినటువంటి ఆ ఫోర్స్ లేకుండా అయిపోయిందంటే కనుక ఘటండి అనుకోండి ఘటం అంటే ఇటువంటి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఘటాకాశం ఇటువంటి వెళ్ళక్కర్లేదు మీరు అది అర్థం చేసుకోవాలి ఘటాకాశానికి గమనం ఉండదు అంచేతనే ఇప్పుడు ఈ ఘటన ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాలనుకోండి పెడితే ఘటన మెటీరియల్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి గమనం ఉంటుంది తర్వాత ఘటన లోపల అట్మాస్ఫియర్ ఉంటుంది దానికి కూడా గమనం ఉంటుంది అంతే నా అట్మాస్ఫియర్ లో దోమ ఎదురుతోంది అనుకోండి మీరు ఈ ఘటన ఎలాగే చూస్తే కూడా కంటిన్యూ అవుతుంది మీరు రైలు వచ్చినప్పుడు దోమలు రైలు వెళ్తుంటే కూడా దోమలు మీతో పాటే ఉంటాయి ఎందుకంటే ఆ కంటిన్యూస్ కానీ స్పేస్ స్పేస్ ఘటన లోపల ఉందో ఆ స్పేస్ ఇక్కడికి రాదు దర్ ఈజ్ నో మూమెంట్ ఫర్ స్పేస్ ఎందుకు ఎందుకంటే స్పేస్ ఇక్కడ స్పేస్ ఇక్కడికి రావాలంటే ఇక్కడ స్పేస్ ఉండాలి ఇక్కడ స్పేస్ ఉండకూడదు అప్పుడే గమనంతుంది కాదు ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ ఉంది చుట్టూ స్పేస్ ఉంది ఇన్నంత్రూస్తే అంత స్పేసే అయితే స్పేస్కి గమనం ఎక్కడ దొరుకుతుంది గమనం అంటే ఒక చోట ఉండాలి రెండో చోట ఉండకూడదు అప్పుడు గమనం కెరటం ఇక్కడింగ్క్కడికి వెళ్తుంది మీరు వెళ్ళదు మీకు తెలుసు నీరు వెళ్ళదు నీరు ఎక్కడ నీరు అక్కడ ఉంటుంది ఎందుకన్నా లేవు చదివారో ఏవో మెకానిక్స్ చదివారు కదా ఆ డిస్టర్బెన్స్ మూవ్స్ నాట్ ది వాటర్ వాటర్ ఎందుకు అక్కడ వాటర్ ఉంటే ఎలా వెళ్తుంది వాటర్ లేని తోటకు వెళుతుంది వాటర్ వాటర్ వాటర్ ఎమ్మ తోటకు ఎలా వెళ్తుంది మూవ్ ఎగ్జిస్టెన్స్ డెజన్ మూవ్ అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అప్సంజ్ దానికి మేమంటే ఉండదు ఎందుకంటే సర్వము దాని ఎందు ఉంటే దానికి వెళ్ళి మూమెంట్ ఏమిటి కాబట్టి గమన అనుపపత్తిరేవ సర్వాత్మ భావంలో ఉన్నటువంటి జ్ఞానికి గమనము ఉండదు నేను పరిచ్ఛిన్నుడను అని వాడు పరిచ్ఛిన్నత్వాన్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాను నేను పరిచ్ఛిన్నుడను నేను పుణ్యాత్ముడను పాపాత్ముడను పుణ్యాత్ముడనని పుణ్యం గుర్తుకొస్తే పాపం తప్పకుండా గుర్తుకొస్తుంది తర్వాత మరణించే ముందు పాపమే గుర్తుకొస్తుంది పుణ్యం కంటే పాపమే గుర్తుకొస్తుంది ఈజ్ నోట్ ఎందుకంటే పుణ్యం వేసి సంస్కారం కంటే సంస్కారం అంటే ముద్ర పుణ్యకర్మ వేసి ముద్ర కంటే పాప కర్మ వేసి ముద్ర బలంగా పడుతుంది చేప చూడండి అదే సంస్కారం ఉంటారు ఎందుకంటే పుణ్యకర్మ చేసేప్పుడు మీరు అలవోకగా చేసేస్తారు మీరు పూర్తిగా దాన్ని కట్టేసుకునేలాగే దిసికుపోయి చేరు పుణ్యకర్మ చేసేప్పుడు అలవోకగా చేసేస్తారు రైలు టికెట్ కొనుక్కుని రైలో ప్రయాణం చేస్తున్నారనుకోండి ఆ ప్రయాణం మీకు గుర్తే ఉండదు కానీ మీరు ఎప్పుడైనా టికెట్ల ట్రావెల్ చేస్తుంటే అది మీకు ఎప్పటిదాకా గుర్తుంటుంది అది మర్చిపోరు ఒకటి చెప్పాడు నాకు నేను టికెట్ లేకుండా ఒకసారి ప్రయాణం చేశానని నేను చెప్పాను నేను కూడా ఒకసారి టికెట్ లేకుండా ప్రయాణం చేశాను అది అలాగంటే పరిస్థితి వచ్చింది అంటే టికెట్ అంటే రాంగ్ టికెట్ తోడు ప్రయాణం చేశాను అదే టికెట్ మార్చాను అది ఏసీ టికెట్ ఏసీ టికెట్ వాళ్ళకున్న దగ్గర పెట్టారు ఆ ట్రైన్ వెళ్ళిపోయింది దాని పక్కన ఇంకో ట్రైన్ ఉండాలి మళ్ళీ కనుక వెళ్ళాం వాళ్ళు భిక్ష అది ట్యాక్స్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ నేను ఈ ఏసీ టికెట్ పుట్టుకుని ఈ ఇంకో ట్రైన్ లోకి వెళ్లాను ఏసీ దాంట్లో ఆయన ఉన్నాడు ఏసీలో సీట్లు లేవు అంటే ఫోన్లండి ఇంకేదైనా సెకండ్ క్లాస్ అయ్యా ఈ టిక్కెట్ తోటి మీరు రైలు ఎక్కడానికి వీలులేదు అన్నాను అంటే నేను చెప్పాను అది కాదండి ఇది రూపాయల టికెట్ మామూలు టికెట్ అభయో వందో ఉంటుంది ఎందుకు ఎక్కకూడదు అంటే అయ్యా మీరు ఎక్కడానికి వీల్లేదు ప్లీజ్ అప్పుడు నేను ఏం చేశానంటే బహిరంగ వెళ్తాడు మళ్ళీ దగ్గర డిపార్ట్మెంట్కి అటు నుంచి వెళ్ళి దాంతో కూర్చున్నా ఎందుకంటే బయలుదేరుస్తూ అభిప్రాయం కష్టం లేక టికెట్ మార్చడానికి టైం లేదు మద్రాసులో టికెట్ మార్చాలంటే అరగంట సేపు క్యూరో నిలబడితే టికెట్ వస్తే ఇంకా బాగా గుర్తుంది ఎందుకంటే తప్పు పని చేసినప్పుడు సంస్కారం బాగా బలంగా ముద్ర మంచి పని చేసినప్పుడు సంస్కారం అంత బలంగా పడక మరణించే టైంలో అవి ఉన్న తక్కువ టైంలో మీరు ఎన్ని గుర్తుకొస్తాయి ఇది బాగా ముద్ర గుర్తుకొస్తాయి కాబట్టి మరణించే టైంలో పాపాలే గుర్తుకొస్తాయి పుణ్యాలు గుర్తుకు రావు మరి మనం చేయాల్సినవే గుర్తుకొస్తాయి చేసినవి గుర్తుకు రావు అయితే మన మనస్సు స్థితి చెప్తున్నాను అలా కాకుండా నేను కర్తను కాను అని అనుకున్నాడనుకోండి ఏది గుర్తుకొచ్చిన పర్లేదు ఏది గుర్తు కానీ పర్లేదు నేను కాను అనుకోవడం కాదు నేను కర్తను కాను తెలుసుకోవాలి దట్ ఈస్ ద ట్రూట్ దట్ వన్ హ్యాస్ టు నో తెలివే కాబట్టి అటువంటి సద్విజ్ఞానంలో సత్సంపత్తి అయిపోయి ఉన్నటువంటి మహాజ్ఞానం ఎవడైతే ఉంటాడో వాడికి గమన అనుపపత్తి అది గమనం ఉండదు తర్వాత శంకరులు ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ గమనాగమనములు అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతాయో ఎప్పుడు రెలవెంట్ అవుతాయంటే పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం ఉండాలి భావనాత్మకమైన ఆ ఎండ శరీరము సూక్ష్మ శరీరం అది ఉండాలి అప్పుడే గమనాగమనాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఆల్ పెర్వేడింగ్ హీట్ ఉందనుకోండి దానికి గమనాగమనాలు ఉండవు ఏదో దృష్టాంతం చెప్తున్నాను నేను కానీ ఒక క్రిస్టలైజ్డ్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాంటిది ఉందనుకోండి దానికి గమనాగమనాలు ఉంటాయి కాబట్టి ఎనివే సమ్ ఎగ్జాంపుల్ ఓన్ మ్యాటర్ వ్యక్తిత్వము ఉండాలి పరిచ్ఛిన్న వ్యక్తిత్వము అంటే అదేదో ఎండలాగా నిద్రలాగా ఉంటుందని మీరు అనుకోద్దు దాని దాని లక్షణం ఏమిటంటే దాని కన్స్ట్రక్ట్ ఆ పరిశ్రమ వ్యక్తిత్వం యొక్క కన్స్ట్రక్ట్ అవుతుంటే డిజైర్స్ అండ్ సియర్స్ అది కాదు ఇది ఆ డిజైర్స్ అండ్ సియర్స్ అంత బలం ఉంది అంత పవర్ ఉంటుంది ఆ డిజైర్స్ అండ్ సియర్స్ యొక్క కన్స్ట్రక్ట్ అయినటువంటి పరిశ్రమ వ్యక్తిత్వము లింగ శరీరము ఇది వెళ్తుంది పుణ్య లోకాలతో ఆ డిజైర్ తీసుకుపోతుంది అక్కడ ఆ ఫలాన్ని అనుభవించి మళ్ళీ ఆ డిజైర్ లో ఇంకో రకం డిజైర్ ముందుకొచ్చి ఇంకో దేహాన్ని స్వీకరిస్తుంది ఇట్ విల్ బి గోయింగ్ అండ్ కమింగ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఆల్ ఓవర్ ది లైఫ్ ఇప్పుడు కూడా రీ చేస్తున్నాం ఇక్కడ కూడా రీ చేస్తున్నాం కానీ మనకు ఏమనిపిస్తుందంటే దేహం మారిందని మనం అనుకోం దేహం మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు దేహం మారిపోతూ ఉంటుంది కానీ దేహం మారిపోయిందని మనం అనుకోం ఇప్పుడు ఒకడున్నాడు భోగ పరాయంగా జీవించేస్తున్నాడు మంచి ఆరోగ్యంగా ఉండివాడు ఆరోగ్యం అంతా భ్రష్టం అయిపోయింది రోగిస్థాడైపోయాడు ఇప్పుడు వాడికి దేహం మారిందంటారా లేదంటారా దేహం మారిపోయిందండి కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోయి ఇంకోసోట పుడితేనే దేహం మారింది అనుకుంటారు మానవుల యొక్క అజ్ఞానం అలాగే ఉంటుంది ఏ వేల కోసం ఇక్కడ దేహం మారిపోతూ ఉంటుంది వీడు డెబ్బై ఏళ్ళు బతికితే పది జన్మలు ఇక్కడ అయిపోతాయి మీరు అనవచ్చు సేమ్ పర్సన్ అని సేమ్ పర్సన్ హీఈ్ నెవర్ హీఈ్ నెవర్ ది సేమ్ పర్సన్ అర్ యుద్ది సేమ్ పర్సన్ విచ్ యూ వర్క్ టెన్ ఇయర్స్ బ్యాక్ నో వే నో క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ మీరు అనుకునే పర్సన్ ఇట్ చేంజెస్ బైడ్ ఇదే ఎవర్ చేంజ్ సమర్థం కడుపుల పోట్లు వస్తే పర్సనాలిటీ మారిపోతుంది నేను చెప్తున్నాను మీరు ఆలోచించండి అంతకుముందు నా ఆ భయాస్తే ఉండదు జుబులియేషన్ ఉండదు కడుపుల పొట్లు వస్తే ఆ జుబిలియేషన్ అంతా పోతుంది కడుపుల పొట్లు గట్టిగా వచ్చాయనుకోండి సరికి మన జీవితం జీవితం మీద రకమైనటువంటి వ్యతిరేకత డైరం ఆ జుబిలియేషన్ ఉండదు అలా కాకుండా మంచిగా కడుపుల పొట్టు లేవనుకోండి మంచి బట్టేలా ఉండదు స్టాక్ మార్కెట్ అలా పెరుగుతూ పెరిగితే మన స్టాకులన్నీ మంచిగా కలకలాడుతూ ఉన్నాం అనుకోండి ఆ డివియేషన్ వేరే ఉంటుంది స్టాక్ లో నీరు అనుకోండి మనం మన పర్సనాలిటీ కూడా అలాగే అయిపోతుంది సో డౌంట్ థింక్ దట్ పర్సనాలిటీ చేంజెస్ ఓన్లీ ఆఫ్టర్ డెత్ ఈ చేంజెస్ హియర్ అండ్ నవ్ డే బై డే బాడీ చేంజెస్ డే బై డే ఈ చేంజెస్ సెవెన్ ఇయర్స్ అయ్యేప్పటికీ ఆ బాడీ డిఎన్ఏ నాలు సహా చేంజ్ అయిపోతుంది బోన్స్ అండ్ బోన్ మ్యారేజ్తో సహా చేంజ్ అయిపోతుంది ఎందుకు చేంజ్ అవ్వండి మీరు వాటర్ ట్యాంక్ ఉందనుకోండి ఏదో కొత్త నీళ్లు బస్తుంటే కొత్త నీళ్ళు తీసుకుంటే ఇవాళ ఉన్న నీళ్ళే వారం తర్వాత ఉంటాయా ఉండదు కొత్త నీరు వచ్చేస్తూ ఉంటుంది కొంత ఇంటర్చేంజ్ ఉంటుంది ఆ ఇంటర్చేంజ్ లో ఆఫ్టర్ దేట్ ఐ ఆల్ ది ఓల్డ్ వాటర్ మస్తే ఫ్లోనవుట్ అండ్ న్యూ వాటర్ మస్తు రోజు కాల్షియం నీరు తింటూ ఉంటారు కాల్షియం రిలీజ్ చేస్తూ ఉంటారు సో బోన్స్ కూడా మారిపోతాయి సో దట్ ఈస్ హౌట్ ఈస్ దే సెవెన్ ఇయర్స్ డెబ్బై ఏళ్ళు బతికితే వీడు పదిసార్లు జన్మిస్తాడని అర్థం సో కానీ పునర్జన్మంటే అది సంథింగ్ డిఫరెంట్ లా అనిపిస్తుంది సేమ్ మెకనిజం అట్లా ఇస్ డేర్ కనుక ఒక పరిచ్ఛన్నమైన దేహము దాంతో ఐడెంటిఫికేషన్ ఆల్ దిస్ డిటర్మిన్స్ దర్సన్ అండ్ దర్సన్ ఇఫ్ ఈస్ దేర్ వాడికి పుణ్యము పాపము పరలోకము గమనము ఇవన్నీ ఉంటాయి బ్రహ్మజ్ఞాన్ హీజ్ నాట్ ఎ పర్సన్ బ్రహ్మజ్ఞాన ఈశ్వరుడు తర్వాత మీరనొచ్చు ఈశ్వరుడు కర్శన ఈశ్వరుడు ఈనాటే కర్శనం ఈశ్వరుడు కర్శన్ లాగా మనకి ఎందుకు అనిపిస్తాడంటే నేను నన్ను కర్సన్గా అనుకుంటాను కాబట్టి ఈశ్వరుడు కర్శన్లాగా అనిపిస్తాడు ఈశ్వరుడికి ఈసినాటే కర్సం ఈశ్వరుడికి ముక్కు చెవి కాళ్ళు ఏముండవు అపాని అపానిపాద జవనోగ్రహీత పశ్యత్యచక్షు సో శృణోచకర్ణ విన్న వినే ఉంటారు చేతులు కాళ్ళు ఉండవు భోగవంతుడి కానీ ఇది అలా వేగంగా వెళ్ళిపోతాడు అన్ని పట్టుకుంటాడు జవన గ్రహీత పశ్చు కళ్ళు ఉండవు కానీ చూస్తాడు సో శృణోత్సకర్ణ చెవులు ఉండవు కానీ వింటాడు కానీ మనం ఏమనుకుంటాం అంటే వినాలంటే చెవులు ఉండాలనుకుంటాం ఎందుకని నేను జోలతో వింటున్నాను కాబట్టి మైసెల్ఫ్ టుమార్క్ గాడ్ అని అంటారు కాబట్టి నేను నన్ను ఒక పర్సన్ గా అనుకుంటున్నంతసేపు గాడ్ ఈజ్ అనదర్ పర్సన్ నాట్ ఎ పర్సన్ అనదర్ పర్సన్ సపోజ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఐఎమ్ ది ఆత్మ దేశకాల సాక్షి అయిన ఆత్మ దెన్ గాడ్ ఈజ్ నాట్ అనదర్ పర్సన్ గాడ్ ఈజ్ ఆత్మ తత్వమసి ఆ జ్ఞానికి అటువంటి జ్ఞానికి గమనాగమనాలు ఉండవు అని కాబట్టి ఇదేదో ఈ నాడి పగులుతుంది ఇటు వెళ్తాడు ఒకటి వెళ్తాడు ఆల్దీస్ ప్రజెంట్ అప్లై ఇన్ ది కేస్ ఆఫ్ మహాత్మా అరే కాబట్టి జ్ఞానిని మనం అలాగే జడ్జి చేసి ప్రయత్నం చేయకూడదు సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ దేహాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్తా ఫ్యూ థింగ్స్ హ్యాపెన్ వాటిని ఇంటర్ప్రిక్ట్ చేయడం ప్రారంభిస్తారు అన్ని ఇంటర్ప్రిటేషన్ మేధమనం లాగా మేధమనం సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్ టు సే నే సమర్థనం సక్సెస్ఫుల్ అని మినిస్టర్ గారు అంటున్నారు ఫెయిల్యూర్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు నవ్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు సే very nebulous, you cannot determine what కె నాట్ డిటర్మిన్ వాట్ ఇట్ ఈస్ ఎనివే సో ఆత్మజ్ఞానికి మరణం ఉండదు గమనాగమనం ఉండవు నిజానికి ఆత్మజ్ఞాని బ్రహ్మూ కూడా So there is ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ జ్ఞాని అండ్ ఈశ్వర నిజానికి మహాత్మ సాధు సలు బ్రహ్మజ్ఞానులు సంత అనబడే జ్ఞాని లోకంలో ఉన్నాడు అంటే దట్ ఈజ్ ది ఓన్లీ ప్రూఫ్ దట్ దాడ్ ఎగ్జిస్టెన్స్ ఎన్జ్ నో అదర్ ప్రూఫ్ బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని భగవాను యొక్క వ్యావహారిక రూపము బ్రహ్మజ్ఞాని లేక ఆత్మజ్ఞాని యొక్క పారమార్థిక రూపం ఎదిగలదో అది భగవాను అంటే ఎక్కడ ఉన్న కూర్చొని ఉంటాడు మీరు అనుకో అలాగే శీలాగీ అని చెప్తారు బ్రహ్మజ్ఞాని యొక్క పారమార్థిక రూపం అదే భగవానుడు మీకు దృష్టాంతం చెప్పాలంటే భగవాన్ నవల మహర్షి యొక్క యథార్థ రూపమేదో అదే దేవుడు దేవుడి యొక్క వ్యావహారిక రూపమేదో అదే భగవాన్ నమహర్షి ఇట్ ఈజ్ లైక్ దాట్ బస్ ఇట్నా బాధ ఆ స్థితిలో వెళ్లడాలు రాడాలు ఏముండవు कब ब्रह्मा की गमनागम उक्य पर्याप्त काम से कृतात्मन सर्वे काथर्वे आथर्वन अटे मुंदकोपनिष् दाँ मंत्र मनम चूसा पर्याप्त काम से పర్యాప్త కామస్య అంటే ఫుల్ వన్ హూ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఆల్ ది డిజైర్స్ అంటే డిజైర్ లెస్ అని ఉంటారు పర్యాప్త కామస్య సో ఈజ్ ఏ పర్సన్ అటువంటి వాడే కృతాత్మన మిగతా వాళ్ళందరూ అకృతాత్ములే కృత ఆత్మ ఎస్ఎస్ వేణ ఇప్పుడు మీరు యూ యూఆర్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ యూర్ సర్ సపోజ్ మీరు పెద్ద పెద్ద కామన్లను పెట్టేసుకుని అసంతృష్టిగా మిగిలిపోయారనుకోండి సో నౌ యు ఆర్ అన్ అన్హాపీ పర్సన్ నై బికాస్ దట్ ఈజ్ హౌ యు మేడ్ యువర్ సెల్ఫ్ మనం అనుకుంటామంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మనం ఎలా చేసిందనో లేకపోతే పెట్రోల్ ప్రైసెస్ వల్ల మనం ఎలా అయ్యామో అలా అనుకుంటాం నో అది సూపర్ఫిషియల్ కాజెస్ అలా అనిపిస్తాయి పైగా మీరు ఆ సూపర్ఫిషియల్ కాజెస్ ని పట్టుకుంటుంటే మీకు అసలైన కాజ్ దొరకదు కూడా సో జ్వరం వచ్చిందనుకోండి జ్వరం అన్నది ఇట్ ఈజ్ నాట్ ది డిసీజ్ ఇట్ ఈజ్ ఎ సిమ్టమ్ జ్వరం ఈజ్ ఎ సిమ్టమ్ ఇట్స్ నాట్ డిసీజ్ జ్వరం డిసీజ్ అనుకుంటున్నా ఇట్ ఈజ్ ఎ సిమ్టమ్ నిజానికి ఇట్స్ ఎ యూస్ఫుల్ సిమ్టమ్ ఇట్స్ ఎ డిఫెన్సివ్ మెకనిజం హై టెంపరేచర్ ని మేనిఫెస్ట్ చేసి ఇట్ ఈస్ స్వైన్ టు ప్రొటెక్ట్ ఇచ్చాను అది సెల్ఫ్ డిఫెన్స్ అది ఆ పని కను దేహం చేయకపోతే దేహం చచ్చిపోతుంది ఎప్పుడు ఇది స్ట్రైన్ టు ప్రొటెక్ట్ ఇచ్చాను కాబట్టి జ్వరం అనేది సిమ్టమ్ అది రోగం అనేది వేరే ఉన్నారు అదేవిధంగా మనిషి అన్ అన్హాపీ పర్సన్ దిస్ అన్హ్యాపీనెస్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఇట్ ఈజ్ అ సిమ్టమ్ ది The real cause is ది బిగ్నర్ వాడు అజ్ఞానం మూలంలో ఉంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చినట్టుగా అజ్ఞానం వల్ల వీడు అన్హ్యాపీసన్ అయ్యారు కానీ అజ్ఞానం వల్ల నేను అన్హ్యాపీగా ఉన్నాను అని వాడు తెలుసుకుంటే వాడు అన్హ్యాపీనెస్ పోతుంది ఒకటి ఈ విల్ కమ్ టు నో హిస్ట్రీ నేచర్ సూన్ ఇంకా వాడు అజ్ఞాని కాదు ఎవడైతే నేను అజ్ఞాని తెలుసుకుంటాడో ఇంకా వాడు అజ్ఞాని కాదు నేను నాకు అజ్ఞానం ఏంటండి మాక తెలుస్తూనే ఉంది కదా అంటాడే వాడే అజ్ఞాని కోరికలు ఉండడంలో తక్కువ ఉందండి అంటాడు వాడాని నేను అజ్ఞాని అంచేతనే ఈ కామనలతో నేను బాధపడుతున్నాను అని ఎవడో తెలుసుకుంటాడో వాడు అజ్ఞాని కాదు అయితే పర్యాప్త కామస్య కృతాత్మన కృతాత్మన అన్న పదం చాలా గొప్పది నాకు బాగా గుర్తుంది ముందగోపనిషత్తులో శంకర్లు బాగా వ్యాఖ్యానం చేశారు అంటే హీ హాజ్ మేనిఫెస్టెడ్ హిజ్ ట్రూ పొటెన్షియల్ వివేకానందులు అంటాడు చూడండి ఎవర్ షోల్ ఇస్ పొటెన్షియల్ డివైన్ to manifest the to The Divinity. primary goal మేనిఫెస్టో దగ్గరికి ప్రైమరీ గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు మేనిఫెస్టో దగ్గరికి వినిటీ మీరు టెంపుల్స్ చర్చెస్ లేకపోతే యజ్ఞాలు పూజలు పురస్కారాలు ఇవన్నీ ఉన్నది ఆ మేనిఫెస్టో కోసం సో కృతాత్మన అంటే ఎవడైతే తన యొక్క పూర్ణత్వాన్ని మేనిఫెస్ట్ చేశాడో ఎలా by చేస్తారు బై బై నేయింగ్ ఇట్ అండ్ బై ఫీలింగ్ ఇట్ అటువంటి మహాత్ముడికి సర్వే కామా అటువంటి మహాత్మునికి అన్ని కామనలు కూడా రవిలీయంతి అది ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతుంది కామన పుట్టనే పుట్టదు ఒకవేళ పుట్టినా విలీనం అయిపోతుంది అలా నిష్కామంగా పూర్ణుడిగా ఉండిపోతారు వాళ్లే మోక్ష మోక్షాన్ని పొందారని వాళ్లే మహాత్ములని ఆ విధంగా అక్కడ చెప్పారు కాబట్టి సత్సంపత్తి అంటే ఏదో నాడీ ద్వారంగా పైకి లోకాలకు వెళ్లడము కాదు అని దట్ ఈస్ ది టాపిక్ తర్వాత నది సముద్ర దృష్టాంత శృతే ఇది కూడా ఉండకో ఉపనిషత్తే నదీ సముద్ర దృష్టాంతం ఆ ఉపనిషత్తులో ఏమని చెప్పారంటే యథామధ్య సందమానా నది మీరు నదిని నేర్చుకో నది నుంచి నేర్చుకోవలసింది ఒకటి ఉంది అంచేతనే మన వాళ్ళు నదీ స్నానాన్ని విధించారు నువ్వు నదీ స్నానం చేయమన్నారు వీడి నదీ స్నానాన్ని వీడేమన్నా వీడు ఎలా కనవర్టు చేశాడంటే అలా చేయొచ్చు అలాగేవో ఉంటాయి అలాగేవో వాక్యాలు ఉంటాయి బట్ దట్ ఈజ్ మీ సెకండరీ పర్పస్ సో ఇది ఎలాగంటే ఇప్పుడు పరీక్ష ఉండదు ఆ పరీక్షలో పాస్ అయితే నీకేమో ఉద్యోగం ఒకవేళ ఆ పరీక్షలో ఫెయిల్ ఆ ప్యాస్ అయిన వారి దగ్గర నువ్వు చెప్పరాల్సి ఒక థీమ్ కింద జాయిన్ అవ్వచ్చు అన్నట్టుగా ఉంటుంది వీడు ఆ థీమ్ పదానికి ఆశిస్తూ పరీక్షలో పాస్ ప్రయత్నం చేయడం పరీక్షలో ఫెయిల్ అయినా కూడా ఉద్యోగం వస్తుందండి చిరు ఉద్యోగం వస్తుందంటే నాకు అది సరపడుతుందని పడి సో నది స్నానం ఎందుకు చెప్పారంటే నువ్వు నది నుంచి జ్ఞానాన్ని పొందుతావని చెప్పారు ఆ నది నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది హర్మన్ హెస్ ఒక నోబుల్ లారెట్ జర్మన్ ప్రొఫెసర్ ఒక జర్మన్ ఫిలాసఫర్ ఒక అతను అతను నోబుల్ లారెట్ ఇచ్చారు అతను సిద్ధార్థ అనే ఒక పుస్తకం దానికే ఇచ్చారనుకుంటా నోబుల్ లారెట్ హెర్మన్ హెస్ తాదేమో నాజీ నాజీ లీడర్ ఇంకో హెస్ ఉన్నాడు ఆ కన్ఫ్యూషన్ హెస్ ఈ హెస్ నోబుల్ గారు ఉంటారు ఆయన సిద్ధార్థాన్ని ఒక పుస్తకం వచ్చాడు ఒక జ్ఞాని ఉంటాడు ఆ జ్ఞాని ఆ జ్ఞానాన్నంతని నది నుంచి నేర్చుకుంటాడు అది ఎలా నేర్చుకున్నాడో ఎలా వరకు డిస్ప్లైబ్ నది పాఠం చెప్తుంది నాకంట అదేంటండి నది మాట్లాడదు కదా పఠంలో చెప్తుంది అంటే అయ్యో మాట్లాడకపోతే నది కావాల్సి ఉంది మాట్లాడుతుంది మీరు గలగల ఎప్పుడూ వెళ్ళగా అని అంటారు సో అది ఎలా బోధించిందో లాబరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నది దగ్గరికి వెళ్తే మీకు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి యథాన్యమానాహ నది అలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది నదిలో ఏది స్టాటిక్ ఏది ఉండదు సిద్ధమని మన జీవితం నది వెంటది మనం జీవితంలో మనం ఏం చేస్తామంటే పట్టు కూర్చోవాలని ప్రయత్నం చేస్తాం పట్టు కూర్చోవాలని ప్రయత్నం చేస్తాం నేను నా చిన్నప్పుడు ఏ ముఖాలు చూసానో అవే ముఖాలు చూస్తూ ఉండాలి ఆ ముఖాలు మారకూడదు కొత్త ముఖాలు రాకూడదు అవునండి పట్టు కూర్చోవాలింటారు ఏది ఇది ఏడు పట్టుకున్నా అదే పట్టుకు ఒక టీచర్ ఉంటాడు నన్ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటాడు నేను నీకు ప్రమోషన్ ఇచ్చి అక్కడ వేసామంటే నాకు ప్రమోషన్ అది ఏమంటుంది ఇక్కడే ఉండదు వాళ్ళు నేను టీచర్ను అన్నది ఏంటో ప్రమోషన్ కాదా వద్దంటే ఏటా నువ్వు ఇది రిటైర్మెంట్ రిగ్రెట్ నీతో పాటు సర్వీస్ చేసిన వాడికి నీకంటే మూడు వందలు ఎక్కువ పెన్షన్ వస్తే నువ్వు ఆ దుఃఖపడితే పెన్షన్ పుట్టిన బల ఎరుపు ఉండటం ఇంటికి వస్తావు అలాంటి పొరపాటు చేయకు ఆ ట్రాన్స్ఫర్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు భారతదేశంలో భాగమే పాకిస్తాన్ చేయలేదు కదా కాబట్టి ఎందుకో ఇవి అని నేను సలహా చెప్తా వద్దండి నేను ఇక్కడే ఉంటానంటే ఏ ఇక్కడే ఉండడాంటే సర్వీస్ కండిషన్స్ ఇక్కడ బాగుంటాయి ఏంటి సర్వీస్ కండిషన్స్ బాగున్నాయంటే కొంచెం చెప్పండి అంటే మా ప్రిన్సిపాల్ పట్టించి కూడా పాఠం చెప్తేనే చెప్పకపోయాడు సోషల్ వెల్ఫేర్ టీచరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ అందువే సో పట్టు ప్రయత్నం చేస్తాడు మనిషి ఈ పట్టు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు బట్ హెవర్ లెర్న్స్ ద ట్రూత్ Life is never static, it's dynamic, and it is ever-changing. Karāta <laughs> sukha cinnan kona, sukha mi patukkha kakar, nadi, nadi udduh padukkhodu. Yuddu sukha, udduhukha, pleasure and pain. Life is the river flowing between the two bands of pleasure and pain. Pleasure acinnan, don't hold on to that. Let it slip away. It is bound to slip away. Play rastin, don't worry, it will go away. Yīvi hinda yaka najjas yamda māna. తర్వాత నది ఏం చేస్తుందంటే దాని లక్ష్యం సముద్రం మీరు ఆనకట్టకట్టండి పర్వతం అడ్డొచ్చినా సముద్రాన్ని చేరు పర్వతాన్ని స్కర్ట్ చేసి పక్క నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు ఆగదు రాయి అడ్డొచ్చిందనుకోండి రాయిని ముంచేసి ముందుకెళ్ళిపోతుంది కొండ అడ్డొచ్చిందనుకోండి కొండని ముంచలేదు కొండ పక్క నుంచి సముద్రానికి దగ్గర వెళ్ళిపోతుంది కొండగా దండం పెట్టేసి పక్క నుంచి వెళ్ళిపోతుంది మైదానం అడ్డొచ్చిందనుకోండి మైదానం అంతా ఊపిరిగా కవర్ చేసి పూర్తిగా తడిపి శాటిస్ఫై చేసి నేను ఇంకా పూర్తిగా కవర్ అయితే మైదానం దండం పెట్టిన తర్వాత ముందుకెళ్ళిపోతుంది ఓపిక్గా కవర్ చేస్తుంది మైదానాన్నంతని కంగారడదు తర్వాత ముందుకెళ్తుంది ఎప్పుడు ముందుకు వెళ్తే మేము వేతి చెరై వేతి అని అనే యొక్క బోధ చరైగా చెరైగా మూవాన్ మూవ్ ఆన్ డోంట్ గెట్ స్టక్ ఇది నది నుంచి తర్వాత నదికి లక్ష్యం ఉన్నది తెలుసు నదికి తెలుసా లక్ష్యం అది తెలుసుకు వెళ్తే ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది ఒకప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యి మళ్ళీ కరెక్ట్ కరెక్ట్ చేసుకుని ఎదురుకెళ్ళిపోతుంది కరెక్ట్ చేసుకోవడం ఏం కాదు పర్పస్ఫుల్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది ఏదో అడ్డుంది ఆ అడ్డును ఓవర్కమ్ చేయడం కోసం ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది గంగా ఉక్కడంగా ప్రవహిస్తున్న తోట ఓవర్కమ్ అయిన ఆశ్చర్కెళ్ళి ఏదైనా ట్రావెల్స్ ఈస్ట్ అని గోష్ ఇంతటి నెచ్చేస్తుంది ఇంతటి దోషం మానవుడు ఈ జ్ఞాని నది నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ what is the meaning of life adi mothfall na binis nadi smaanu endiko sam purpose of life must be to merge in the whole samudram ante parameshwara ramudu krishnudu neelameghanga ela untaru enduku untaru ante artham ramudu parameshwara nu avataram ani vishnudu parameshwara nu avataram ani indega meri natakaala stage meeda vadu ఈ రాబిన్ బ్లూ వేసుకొస్తాడు ఒళ్ళంతా రాబిన్ బ్లూ కలర్ వేసుకొస్తాడు అవునండి మొహం అంతా కదా రాబిన్ బ్లూ కలర్ రాసుకొస్తాడు కృష్ణుడు అలా ఉండేవాడని కాదు అలా ఎవరైనా ఉంటారండి అలాగా మీరు ఆలోచించండి అలా ఉండేవాడని కాదు కృష్ణుడు హీ రిప్రజెంట్స్ ది హోల్ హోల్ ఈజ్ బ్లూ కలర్ సముద్రము బ్లూ ఆకాశము బ్లూ హీస్ ది హోల్ హీ అపేర్స్ టు ది బాడీ ట్ హీస్ హోల్ అది నీరమేఘ శ్యామ అంటారు అంతేకాని నల్లని వాడు అంటే నల్లగా నల్లగా ఉంటే గొప్పతనం ఏంటి నల్లని వాడు అంటే ఆఫ్రికన్ బ్లాక్ అని అలా అనుకోకూడదు నల్లని వాడు పద్మనవ నుంబుల వాడు అంటే కోపన్నగారు ఏదో అంటారు అస్తూ సో సముద్రం లక్ష్యం తర్వాత నదికి లక్ష్యం ఏమిటంటే సముద్రాన్ని చేరుకోవడం లక్ష్యం సముద్రే అస్తంగచ్చని సముద్రంలో విలీనమైపోవడం లక్ష్యం నది సముద్రంలో విలీనమైపోయి ఇట్ డెంట్ లూజ్ ఇట్స్ ఇండివిజ్యువాలిటీ డోంట్ థింగ్ దట్ ఇట్ లూజెస్ ఇట్స్ ఇండివిజువాలిటీ నో ఇట్ ఓన్లీ లూజెస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది ఇండివిజ్యువాలిటీ ఈ దేహమునకు నేను పరిచయం నేను చేతన పురుషుడము అనే దాంతో సందేహమేముంది విజ్ఞానమయ పురుష మనిషి విజ్ఞానస్వరూపుడు నేను చేతనుడను అనే అనుభవం ప్రతి వారికి వెళ్తూ ఉంటుంది నేను మధ్యాహ్మాంసాదులోనే పరమమూర్ఖుడు జగుడు అనుకుంటాడు తప్పిస్తే తమో గుణం ప్రభావం చేత కొంత సత్వగుణ ప్రభావం ఉన్నవాడు ఎవరూ అలా నేను చేతనుడును ఐఎం ఏ కాన్షియస్ బీయింగ్ అది అప్పటికే విజ్ఞానం వచ్చేసింది కానీ యాజ్ ఎ బియింగ్ ఐఎం లిమిటెడ్ అని ఉంటారు ఆ సంస్కారము ఆ దేహాభిమానం నుంచి వస్తుంది భయంకరమైన సంస్కారం మంచు కరగడం కష్టం మంచు కరగదు ఓ పట్టానం కరగదు మంచుని మీరు ఇక్కడ పెట్టారనుకోండి ముందు కొంత కరుగుతుంది కరిగే ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది అరౌండ్ ప్రొటెక్టివ్ లేయర్ అంటే మంచు కరిగినప్పుడు ఇటు టేక్స్ హీట్ ఫ్ర ఇంటర్నల్ హీట్ తీసుకుంటుంది ఇన్ ద ప్రాసెస్ ఇట్ కూల్స్ ఫర్గా అండ్ దేన్ ఫర్ సర్ఫేస్ మీద ఒక వెరీ కోల్డ్ లేయర్ ఆఫ్ ఐస్ ఫారం అయిపోతుంది ఆ ఇన్నర్ ఐస్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ది సర్ఫేస్ కోటింగ్ డోంట్ మెల్ట్ అంచేతనే మీకు ఐస్ మెల్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది మన అజ్ఞానం అలాంటి ఇది మెల్ట్ కాదు ఇట్ స్ట్రైవ్స్ ఎగ్నెస్ట్ సెల్ ఇట్ స్ట్రగల్స్ ఎగ్నెస్ట్ ఎగ్నెస్ట్ డిస్ట్రాక్షన్ డోంట్ అలౌ డిస్ట్రాక్షన్ ఇటు ఆ సెల్ఫ్ సర్వైవల్ దానికి బాగా తెలుసు అజ్ఞానానికి అహంకారానికి ఇది ఓన్ డిసప్లియర్ అంచేతనే మనము చాలా భయంకరమైనటువంటి దేహాభిమానంతో పరిచ్ఛన్న భావంతో బతుకుతూ ఉంటాము ఆ కారణం చేతనే మనకి విజ్ఞానమయుడను అని తెలుస్తూ ఉన్నా నేను పరిచ్ఛిన్నుడను అనే భాంతి నుంచి వీడు బయటపడలేడ అది మేజర్ డిఫికల్టీ విజ్ఞానమయుడను అపరిచ్ఛిన్నుడను అంటే బ్రహ్మైపోయాడంతే తత్మశి గారికి తెలిసిపోయినట్టు అర్థం నది ఎంచొస్తుందంటే ఆ తన పరిచ్ఛేదములను అన్నిటినీ కూడా త్రించేసుకుని ఒడ్లని ఒడ్డుల ఏ ఒడ్డులు యొక్క అవరోధములు లేని సముద్రం అయిపోతున్నారు ఇట్ డౌంట్ లూజ్ ఇట్స్ ఇండివిజువాలిటీ ఇట్ గెయిన్స్ అన్ ఇండివిజువాలిటీ విచ్ ఈస్ బియాండ్ ఆల్ లిమిటేషన్స్ అది నది జరిగింది కాబట్టి మీరు యు డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ యు బిక హోల్ విచ్ యు ఆర్ ఆల్రెడీ సో సముద్రే అస్తంగచ్చంతి సో నామరూపే విహాయ సో యు గెయిన్ ది ఇన్సన్ To గెయిన్ ఇన్ఫినిట్ అనంతమును మీరు పొందుతారు యు హే ప్రైజ్ పే ద ప్రైస్ యూ నీడ్ నాట్ పే ఇన్ఫినిట్ యు కెనాట్ యు హ్యావ్ టు పే ద ప్రైస్ ఆఫ్ ది the టు గెయిన్ ది ఇన్ఫినిట్ సముద్రములో విలీనం అవ్వాలంటే నది తన నామరూపాలను విడిచిపెట్టాల్సి ఉంది అలాగే వీడు మనిషి పరిచ్ఛిన్నవాన్ని తనలో నిలబెట్టుకుని ఉంటాడు ఈ పరిచ్ఛేద భావాలన్నింటినీ కూడా వీడు నేతి నేతి అని వీడు విడిచిపెట్టాల్సి ఉంటుంది ఆ ప్రయత్ ఆ పని వాడు చేయాలి ఆ ప్రైస్ వీడు పే చేయాలి సో తథా విద్వాన్ అదేవిధంగా విద్వాన్ నామరూపే విహాయ కాబట్టి వివేకవంతుడు ఎప్పుడు నామరూపాలని విడిచిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు కానీ నామరూపాలని పెంచుకునే ప్రయత్నంలో ఉంటాడు అసలు నామమును సాక్షిగా వస్తాయి నామంతో ఐడెంటిఫై కాదు సో లోక వ్యవహారం కోసం ఒక నామంతో పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతాడు లోక వ్యవహారం కోసం రెస్పాండ్ అవుతాడే కానీ ఈ దగ్గర ఐడెంటిఫై ఇద్దరు విద్వాంసుడు అంటే వాళ్ళు అలాగే ఉంటాడు ఒకసారి అంతా నేను ఉంటుంది అదే నేను అదే నేను అని పట్టుకుంటే వారి విద్వాంసుడు ఎందుకు అవుతాడండి ఏదో సంతకం పెట్టడానికి ఎదరో వాళ్ళు పలకడానికి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు పలకలేదనుకోండి ఇంకేమో చిన్న ఇలాంటి ఇబ్బందులు వస్తాయి సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ను ఓవర్ టేకమ్ చేయడం కోసం ఈ రెస్పాన్స్ టు ఎ నేమ్ బట్ ఈ ఐడెంటిఫై విత్ ది నేమ్ బట్ ఏ సింగల్ థింగ్ టు గెట్ ఐడెంటిఫైడ్ విత్ అఫ్ యూ ఐడెంటిఫై విత్ అేమ్ యూ ఐడెంటిఫై విత్ ఫామ్ ఆల్సో మమరూపే గేట్ ఒకట ఎప్పుడు మహాత్ముడు నేమ్ నేమ్ తో ఐడెంటిఫై చేసుకో అంచేతనే ఆ నేమ్ని బలం చేయడం దానికి దురుదులు తగిలించడం సపోజ్ నేమ్ కి ముందు గిరుగులు పెట్టేశారు అనుకోండి ఇప్పుడు మీరు నేమ్ని బలం చేస్తున్నారు ఆ నేమ్కి బలం చేస్తే ఆ నేమ్ తో పాటుగా మీరు ఫామ్ని బలం చేస్తారు ఐ హమ్ దిస్ ఐ హామ్ దిస్ మచ్ అనే ఫామ్ ని బలం చేస్తారు ఆ రకంగా అహంకారం జరిగిపోతుంది అది మోక్షం కాదు అదే అజ్ఞాన మార్గం అది మోక్షానికి ఆపోజిట్ మహాత్ములు ఎప్పుడు కూడా దే లవ్ టు బీ అన్ అన్నోన్ ఎన్ నోన్ అంటే ఏంటి నోన్ అంటే ఏంటి So they love to be unknown. One who truly loves to be unknown is a jnani, that is victory. One who truly loves to be unknown, nāma-rupa ye vihāya, sālā kathina māyena viṣayā. Hindi kante ahankāramo nasiṁ cipotni, nāma-rupa ni vidiṁ cipotni, ahankāram mata saipotni, vipuṣṁ tārna rūdhūna saṅkara lo, it gets totally destroyed. Ahankāram ndakar. The so ego-reakundā ipotni. నామరూప ఈగోని ఓవర్కమ్ చేయటం అంత డిఫికల్టీ అదే కానీ ఇంకోట ఎందుకంటే ఆ ఈగో ఇంకో రూపంలో వస్తుంది మేము నామరూపాలను దాటిస్తేముండో అని అడుగుడు ఆ రూపంలో వస్తుంది నామరూపరహితమైన రూపంలో వస్తుంది వచ్చి మళ్ళీ ముందుంటా నామరూపాలను విడిచిపెట్టాలి విడిచిపెట్టేననే అభిమానం లేకుండా ఉండాలి నేను నామరూపాలను విడిచిపెట్టాను అనే అభిమానం నది నామరూపాలను విడిచిపెట్టి సముద్రంలో విలీనమైనప్పుడు ఇట్ డొనంట్ రైజ్అప్ అండ్ క్లెయిమ్ దట్ ఐ హావ్ నెక్కింది కోసం అంటే అలా విడిచివేస్తా స్టాంటేనియస్ గా నామరూపాలను విడిచిపెట్టేసి అలా ఉండిపోవడం అంటే ఇలా గులాబీ పువ్వు ఉన్నట్టుగా ఉండిపోవడం గులాబీ పువ్వు పరిమళాన్ని వెరదల్లుతుందే గానీ నేను పరిమళాన్ని వెరదల్లే గులాబీ పువ్వును అని ప్రకటించదు అలా ఉండుకోవడం నామరూపే విహాయ అంచేతన నామరూపాలని బలం చేసి వాళ్ళని చూస్తే అయ్యో పాపం భ్రమలో ఉన్నారే అనిపిస్తుంది సోక్ష్యాహ వాళ్ళని చూసి తప్పిస్తే దాంట్లో ఏమీ సారణం లేదు అహంకారం అంత వేస్ట్ థింగ్ అదే కానీ ఇంకోవట్లేదు ఇట్ విల్ డిజపియర్ ఇన్ ఎనీ కేస్ ఎనీగా నామరూపే విహాయ పరాత్పరం పురుషముప ఇతి దివ్యం లేకపోతే ఎవరు వెళ్ళిదండి స్వర్గానికి వెళ్ళేది ఎవరన్నా నామరూపాలు ఉండాలి కదండి స్వర్గానికి వెళ్లాలంటే ఆకాశానికి నామరూపాలు లేవు ఘటానికి నామరూపాలు ఉన్నాయి కానీ ఆకాశానికి నామరూపాలు లేవు ఘటాకాశం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళడా దేని ఫోర్ అది సత్సంపత్తి ఈ సత్సంపత్తికి విషయం సరిగ్గా తెలియకుండగా ఏదో ఈనాటి నుంచి బయటకు వస్తాడు ఆడనాటి నుంచి వస్తుంది ఆయన్ని తగలబెట్టినప్పుడు అది దాని నుంచి పొగలే ఓం కనపడింది ఇవన్నీ కూడా వీళ్ళ భావనలు వీళ్ళ భక్తి వీళ్ళ సెంటిమెంట్ చోట అలా కనపడచ్చు పొగ బాధ పెట్టారనుకోండి పొగ ఏం కనబడచ్చు రథం కనపడచ్చు ఏం కనబడచ్చు తాజ్మహల్ కనపడచ్చు లేకపోతే క్లబ్ కనపడచ్చు ఏరియా కనపడచ్చు ఎనీథింగ్ యూ కెన్ సీ వాట్ ఆల్ యూ వాంట్ టు సీ యూ కెన్ సిట్ ఆ సెంటిమెంట్ బట్టి ఉంటుంది కాబట్టి అలాగే నిష్పరీలాగా తీసుకోకూడదు జస్ట్ హీస్ ది హోల్ హీఈస్ ది ఆల్ ఇది సత్సంపత్తి జ్ఞాని యొక్క సత్సంపత్తి దేహానికి సంబంధించి క్రమం సేమైనా సత్సంపత్తి ఈ విధంగా ఉంటుంది ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్స శ్రీకృష్ణానస్సు